కీర్తన ఐదు ఏముకో ఏమేముకోమోహము మానమేముకో ఏముకో ఏమేముకో ఈ మోహము మానమే కావరించినట్టి కాపురములలో నీవలావలయ్యేమేముకో దావతి సుఖమిలా దారి తెలిసి ఏవగించలే మేముకో కాలపు చిక్కుల కర్మపు తొడసుల ఈ కరిచే మేముకో తాలిమి చిరి చిటి ధనము మీద వాంఛ ఏలో ఇంకా మాన మేముకో ఓడుపోయినట్టి ఉంగిటి బతుకుల ఈడగిలబడే వేడుకతో శ్రీ వెంకటనాథుడు ఈడనేమముగాచనేముకో